వ్యాధి విభూతి లోకాన్ ఇమాం స్వం వ్యాప్యతిష్ట చూడండి విభూతి అనే టాపిక్ చాలా ముఖ్యమైనది ఎలాగంటే మీరు ఈ జగత్తు కేసు చూసినప్పుడు రెండు రకాలుగా చూసే పద్ధతి ఉంటుంది ఒకటేమిటంటే జగత్తు నామరూపాత్మకము అంటే అర్థం ఏంటి భిన్న భిన్నముగా ఉంటుంది నానాత్మ విశిష్టంగా ఉంటుంది ఎప్పుడైతే నామరూపములో ఉన్నారో వేరు వేరు వేరు వేరు వేరు వేరుగా ఉంటుంది ఒకదానికి ఇంకొకదానికి తేడావే అంతటా భేదమే ఉంటుంది తర్వాత ఎప్పుడైతే నామరూపాత్మకంగా జగత్తును చూశారో అప్పుడు ఇవన్నీ అవుతాయి ఒకటి నానాత్మ విశిష్టంగా జగత్తును చూస్తారు రెండు ఈ అనేకములో రాగద్వేషములు అనేకములో ప్రియము అప్రియము అని ఆ విధంగా రెండు వర్గాల కింద విడిపోయి ఉంటాయి ఎప్పుడైతే అనేకం ఉన్నాయో రెండు వర్గాలు ఇది ప్రియము ఇది అప్రియము ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళే పెట్టుకోండి ఐటమ్స్ మీ ముందు పెడితే ఒక్కటే ఐటెం ఉందంటే కొనుక్కు తినే చక్కవసం ఇరవై ఐటమ్స్ ఉన్నాయంటే దాంట్లో కొన్ని ప్రియం ఉంటాయి కొన్ని అప్రియం ఉంటాయి ఆ మల్టీప్లిసిటీ ఆ నానాలో ఉండేటువంటి దోషం అది సో మనస్సు ఏం చేస్తుందంటే అనేకము ఎప్పుడైతే ఉన్నాయో అనేకమును ఎప్పుడైతే మనస్సు దర్శించిందో వెంటనే అనేకమును ప్రియములు అప్రియములు అని విడగొడుతుంది రెండు మూడు ప్రియముల రాగము అప్రియము ఏడల ద్వేషము మనస్సులో నిర్మాణమవుతాయి మూడు రాగద్వేషముల చేత ప్రేరితుడై కర్మను చేస్తాడు అంటే తాను రాగము గల దానిని పొందుటకు వేషించి దానిని తప్పించుకున్నటకు కర్మను చేస్తాడు నాలుగు ఐదు కర్మఫల రూపంగా సుఖదుఖములను జన్మ పొందుతాడు ఈ ప్రవాహం ఉందో గమనించారా సో జగత్తును అనేకముగా నానాత్మ విశిష్టంగా పరస్పర భిన్నంగా దర్శించే వాడికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఐదు అవుతాయి దీనికే సంసార బంధము అని పేరు ఐదు ఇంటికి అలా దర్శించకూడదు తప్పదా దర్శనమే తప్పు మరి అలా దర్శించాలండి అంటే జగత్తంతా కూడా భగవంతుని విభూతులతో నిండి ఉన్నది అని దర్శించాడు అలా దర్శించాలి అదే అంటున్నాడు అర్జునుడు యాభి విభూతిభి ఇమాన్ లోకాన్ త్వం వ్యాప్య తిష్టసి ఈ ముల్లోకములను భూర్భువ సువర్లోకములను మూడింటిని నీవు ఆ విభూతులతో వ్యాపించి ఉన్నాము భూలోకాన్ని ఎలా చూడాలి ఓహో గంగానది భగవాను విభూతి సముద్రము భగవానుని విభూతి సో అశ్వత్థ వృక్షము మర్రి చెట్టు రావి చెట్టు సో అలాగా భూలోకాన్ని దర్శించాలి ఇంకా ఉన్నాయి విభూతులు అంతరిక్షం వాయువు భగవానుని విభూతి అలా దర్శించాలి ద్యులోకం సూర్యుడు భగవాను విభూతి చంద్రుడు భగవాను విభూతి అలా దర్శించాలి సో ముల్లోకములను భగవాను విభూతులతో నిండి ఉన్నట్టుగా దర్శిస్తారు అలా దర్శిస్తే వాడు బంధింపబడ్డాడు ఇక లోక శబ్దానికి ప్రాణి అని అర్థం ఉన్నది ఇమాన్ లోకాన్ని ఈ సకల ప్రాణులను నీవు విభూతి రూపంగా వ్యాచించి ఉన్నావు ఇప్పుడు మనుషులలో జ్ఞానులు విభూతి ఒక మహావిభూతి అంటారు ఇప్పుడు మహాత్ము భగవాన్ అమహర్షి ఉన్నారు అనుకోండి ఒక విభూతి ఒకప్పుడు జ్ఞానులే కానక్కర్లా ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి ధనము పరమేశ్వరుడు ఏదో ప్రారంభాసీనంగా ఆయనకి ధనాన్ని ఇచ్చాడు ఆ ధనాన్ని ఆయన సత్కార్యాలకు వినియోగించినట్లయితే ఆయన్ని విభూతి అని అంటారు ధనశ్యామ్ దాస్ బిర్లా అనే అలా అనేవారు ఆయన ఒక పెద్ద విభూతి అనేవారు ఎందుకంటే ఆయన దగ్గర ధనమంతా కూడా ఆయన ప్రజాహిత కార్యాల కోసం వెచ్చించినారు విభూతి అనేవారు సో ఆ మానవులలో జ్ఞానం గలవారు విభూతి అంటారు ఒకప్పుడు మహాత్ముల దృష్టిలో ఒక రూపశీ అంటే సుందరమైన రూపము గల వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ ఉంటే అది కూడా ఒక విభూతి మంచి బుద్ధిమంతుడు ఉంటాడు మంచి ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో మంచి ప్రజ్ఞ గలవాడు ఉంటాడు విభూతి సో ఈ విధంగా సకల మానవుల ఎందు విభూతులను దర్శించడం సకల ప్రాణుల యందు పశువులు ఉన్నాయనుకోండి పశువులలో గోవు విభూతి ఏనుగు విభూతి సింహం విభూతి అలాగా పక్షులలో గరుడ పక్షి విభూతి కోకిల మధురమైన సంగీతం పాడేటువంటి పక్షి మంచి విభూతి సో ఈ విధంగా సకల ప్రాణులను నీవు నేను విభూతులతో వ్యాపించి ఉన్నావు కాబట్టి మీరు లోకాన్ని చూసేప్పుడు నానాత్మ విశిష్టంగా నామరూపాత్మకంగా ప్రియ అప్రియములుగా రాగద్వేష పురస్సరంగా చూడడం ప్రారంభిస్తే అదే జగత్తు మనల్ని బంధిస్తుంది అదే జగత్తు మళ్ళీ అదే జగత్తులో సర్వత్రా ఈశ్వరుని విభూతులే అనే విధంగా దర్శిస్తే అదే జగత్తు ముక్తికి మార్గాన్ని తెరుస్తుంది ముక్తి ద్వారా తెరువబడుతుంది సూచి దాంతో ఉంటుందండి ఉంటుంది మీ ఉంటుంది మీ భావంలో ఉంటుంది చూపంటే భావమేగా మీ భావంలో ఉంటుంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే చాలా మంది అలా అనుకుంటారు బయట ఉంటుందని బయటే ఉండదు ఈ భావనలోనే ఉంటుంది ఇప్పుడు గులాబీ ఉందనుకోండి అది మామూలుగా లోకంలో ఈ బొకే అని అంటే పుష్ప గుచ్ఛములు కొనుక్కొచ్చి గులాబీ పువ్వుల గుచ్ఛములు కొనుక్కొచ్చి వాటిని అలా బహుమతిగా ఇవ్వడమో లేకపోతే ఏదో సత్కార రూపంగా ఇవ్వడమో అలా ఏదో చేస్తూ ఉంటారు ఆ గులాబీని ఇది బొకే ఇది ఐదు రూపాయలు ఇది పది రూపాయలు ఇది ఇరవై రూపాయలు ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటే కూడా ఉండొచ్చు సో అలాగా అవి గులాబీ పువ్వులు వీటిని మనం ఇరవై రూపాయలు ఇచ్చుకున్నాము అని మీరు చూశారనుకోండి దాంట్లో అది బంధమే తప్ప అది సంసారమే తప్ప దాంట్లో ఏమి వివేకము లేదు ఈశ్వర భావన అసలేదు అలా కాకుండా అదే గులాబీని మీరు కొనక్కర్లేదు ఎందుకు కొండవెందుకుండి కొండవనవసరం మొక్క నుంచి కేకడం కూడా అనవసరం ఇలాంటి పొరపాటు పనులు చేయకూడదు అలా దాన్ని విలేస్తేయాలి కానీ దాన్ని చూసిన వెంటనే అబ్బా ఏమి విభూతి రైది అనే ఆ గులాబీ యొక్క సోయగములో మీరు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శిస్తే అదే గులాబీ మీకు మనస్సుని భగవదాకారంగా నిర్మాణము చేసి మీకు మోక్షానికి దారి ఇచ్చినట్టుంది అదే గులాబీ ఇదే గులాబీని ఒక ఫ్యాషనబుల్ ఐటమ్ గా ఆధునిక కాలంలో అలాగే చూస్తారు ఫ్యాషనబుల్ ఐటమ్ గా చూసి వాడు బంధింపబడతాడు సో కొంతమందికి గులాబీలు అంటే హాబీ ఉంటుంది అప్పుడు గులాబీల మీద పెద్ద లావుపాటి పుస్తకం ఇంత పుస్తకం అంటే గులాబీల ఫోటోలు అన్నీ ఉంటాయి ఇప్పుడు పుస్తకం ఖరీదు రెండు భగవద్గీత రెండు వేల యాభై రూపాయలయా అంటే కొండ ఎందుకు ఇప్పుడు భద్ర గీతలో ఒక యాభై రూపాయలు దేనికైనా ఉపయోగపడతాయని ఆలోచిస్తాడు కానీ గులాబీల బొమ్మలన్నీ ఉన్న పుస్తకం రెండు వేల రూపాయలు ఇచ్చుకుంటాడు ఏం ఏం చేస్తుంటారు ఆ బొమ్మలు గులాబీల బొమ్మలు సో ఆ గులాబీ పువ్వులు ఏవో ఇంజక్షన్లు ఏవో చేస్తూ దానికి ఉన్న గులాబీ ఎర్రగా అవడం ఎర్రగా ఉండే గులాబీ పచ్చగా అవడం లాగా పీపుల్ ఆర్ నక్స్ నథింగ్ షప్ నక్స్ క్రేట్ సమ్ క్రేట్ గులాబీల్లో విభూతి దర్శించి దాని దాన్ని దాన్ని వదిలేయాలి కానీ విభూతిని చూడకుండా దాని జుట్టు హాబీ అన్ని తెలియదని అలా పెట్టుకోకూడదు సరి పద్ధతి కాదది సో కాబట్టి జగత్తులో విభూతుల రూపంగా నీవు ఎక్కడ వ్యా ఎలా వ్యాపించి ఉ నువ్వు వ్యాపించి ఉన్నావని మాకు తెలుసు తత్వమై వ్యాపించి ఉన్నాము తత్వం మాత్రమే కాదు విభూతులుగా కూడా నీవు వ్యాపించి ఉన్నావు ఆ విభూతులేవో కొంచెం ఏకరవ పట్టమయ్యా మాకు అప్పుడు మేము జగత్తుని సంసారంగా కాకుండా భోగ సాధనముగా కాకుండా ఈశ్వరుని యొక్క విభూతి రూపంగా దర్శించి మేము విముక్తులము అవగలుగుతాము అని ఆయన యొక్క అభిప్రాయం నిజానికి మీరు చూడండి ఒకడు ఎడారిలో తప్పిపోయాడు సారి తప్పిపోయాడు ఎడారిలో తప్పిపోతే వాడు అంతటా చూస్తూ ఉంటాడు ఎటు చూసినా ఇసక తప్ప ఇది ఏం కనపడదు కానీ సడన్గా ఓ పక్షి కనపడింది ఎక్కడో దూరం ఆ మో పక్షి కనపడిందంటే అర్థమేటో తెలుస్తుందండి ఆ డైరెక్షన్లో అక్కడ ఉయాసిస్తుంది అక్కడ సరస్సు ఉంది వీడేం చేస్తాడంటే ఎటు నడవాలో తెలియని ఒక దిగ్గు దిగ్ దిగ్గు యామోహము అని ఆ దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఈ డైరెక్షన్లో పక్షి కనపడిందంటే వాడు ఇంకేమీ చేయకర్లా ఆ పక్షి ఉన్న డైరెక్షన్లో నడిచి వెళ్ళిపోతే కొద్దిసేపట్లోనే అక్కడ ఒక సరస్సు కనుక కాబట్టి ఆ పక్షి వీడిని పిలుస్తోంది ఇటు రారా అని పిలుస్తోంది అనమాట వాడు రక్షింపబడతాడు అదేవిధంగా ఈ సంసారం అనేది ఎడారి ఊషణ క్షేత్రంగా వర్ణిస్తారు ఎడారిలో ఎడారిలు ఎందుకన్నారంటే సంసారంలో సారము సున్నా కానీ పేరు సంసారమని ఉన్నా నేటి బీరకాయలో నెయ్య ఎంతో నేటి బీరకాయలో ఏమాత్రం నెయ్యి ఉంటుందండి సంసారంలో సారము అంత ఉంటుంది సున్నా శంకర్లు అంటారు అసార సంసార సంసారము అంటే అసారము దాంట్లో సారము ఏమీ లేదు మీరు ఆ సంసారంలో ఏదో సారం ఉందని దాన్ని వెంట కొడుతున్నారా అలాంటి పొరపాటు చేస్తున్నారా చేసుకుంటే గాడ్ సేవ్ యూ అంతకంటే మీరు చెప్పగలం నిజంగా దాంట్లో ఏమీ సారం లేదు ఆ పొరపాటు మాత్రం చేయొద్దు ఎన్నడూ చేయొద్దు సంసారంలో సారం లేదు వీడు అటువంటి అసారమైన అంతేతనే సంసారాన్ని ఎడారితో పోలుస్తారు ఎడారితో పోలుస్తారు అసారము కనుక ఈ అసారమైన సంసారంలో దారి తప్పి దిక్కు తెలియక తిరుగాడుతున్న జీవుడికి సూచనలు ఎరేటురా ఈ డైరెక్షన్లోకి వస్తే నీకు ఓ యాసి దొరుకుతుంది అని సూచనలే అంటారే అల్లే విద్భూతులు అది విద్భూతులు కాబట్టి జీవుణ్ణి ఉద్ధరించడం కోసమే ఈ విభూతులు వచ్చాయా అన్న జగత్తునిచ్చా నామరూపాలు ఇచ్చా నామరూపాత్మకంగా దేని ఎందు యార్థత లేదు తత్వం అంతటా ఉన్నది కేవలం విభూ సూర్యుడు ఎందు మాత్రమే తత్వం ఉందని అనుకోద్దు మీరు ధూళి ఎందు కూడా తత్వం మీరు చీపురితో పిలిచే ధూళిలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు సూర్యుల్లో మాత్రమే ఉండడం కాదు కానీ ఈశ్వరుడంతటా ఉన్నాడు సార లేనియందు లేదు కానీ ఎట్ కేవల నామరూపాలుగా ఉన్న సంసారము బంధిస్తే దాంట్లో విభూతులు ఆ ఏడాదిలో తిరుగాడేటువంటి వ్యక్తిని వయాసిస్సు వైపు తీసుకువెళ్ళినట్టుగా జీవుణ్ణి సంసారం నుంచి మోక్షం వైపుకి పిలుస్తూ విభూతులు రా అదే రాదా నాకేసి చూడరా అని పిలుచుతో ఉన్నట్టుగా విభూతుల యొక్క విశిష్టత ఉంటుంది అటువంటి విభూతులను నీవు చెప్పవలసినది భాష్యకారులు భక్తుమిటి అంటే దీనికి ఇంకా వేరే అవతారిక ఏం లేదన్నమాట భక్తుని కథయతు అర్హసి అశేషేణ అంటే నీవు చెప్పుటకు తగుదువు అరహసి చెప్పుటకు తగుదువు అంటే చూడండి ఎవరిని పెడితే వాడిని వెళ్ళి ఈ చెప్పండి ఇది చెప్పండి అని అడగకూడదు ఎవరిని అడిగితే వారు చెప్పగలుగుతారో వారిని అడగాలి ఇప్పుడు ఒక పెద్ద స్వామి పల్లటీలో దిగారు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి రఘువంశ శ్లోకం అని చెప్పండి అని అడిగితే ఆయన సంస్కృతం రాకపోవడం పల్లటీలోది దిగినా సంస్కృతం ఆయనకి విభక్తి జ్ఞానం లేకపోతే మీకు రఘువంశ శ్లోకం ఏం చెప్తాడు ఆయన చెప్పలేదు అలా కాకుండా సైకిల్ మీదో లేకపోతే ఫుట్పాత్ మీద నడిచిపోతూ ఉంటాడు ఒకడు చిన్న కద్దా వేస్తుంది మీరు ఇంకా అల్పంగా ఉన్నాడు వీడిని అడిగించే అలాగే మీరు అనుకోకూడదు వాడిని అడిగారు అనుకోండి ఇవ్వరు చక్కగా కాబట్టి వేషాన్ని బట్టి ఉంటుందండి కనుక మీరు తత్వాన్ని తెలుసుకోవాలంటే తత్వం తెలుసున్న అడగాలి సంస్కృతం తెలుసుకోవాలంటే సంస్కృతం తెలుసున్న వాళ్ళు అడగాలి మ్యాథమెటిక్స్లో డౌట్ ఏదైనా వస్తే వీడిని కిరాణా కొట్టు అన్న వాళ్ళు అయితే కిల్లి కొట్టు కిళ్ళు కొట్టు ఇప్పుడు సార్ కిల్లి కొట్టుకున్నది ఏం చెప్తాడు మ్యాథమెటిక్స్ ఏదో లాటరీ నెంబర్ చెప్పమంటే చెప్తాడు శ్రీకృష్ణుడు జగద్గురువు ఆయన ఆచార్యుడు పనిషత్తుడు యొక్క తత్వాన్ని వెంటనే భగవద్గీత రూపంగా మానవాళికి అనుగ్రహించిన ఆచార్యుడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ అలా అలా చూడాలి జగద్గురు కృష్ణము అందే జగద్గురు జిజ్ఞాసులు కదా జిజ్ఞాసులకి ఏం కావాలండి ఆచార్యుడు కావాలి అనే సో అంచేత నీవు చెప్పదగుతూ సపోజ్ శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు కాల్ ఐదు వేల అవతల కన్నాడనుకోండి ఇంక చెప్పినోడే ఉన్నాడు అనే చెప్పడానికి అన్ని విధాలా తగిన వాడు వక్తు మరకసి అశేషేణ నేను మిగిలిపోకుండా నీవే చెప్పాలి దివ్యాహీ ఆత్మవిభూతయ నీ విభూతులు దివ్యములు విభూతులన్నీ దివ్యములే అంటే దివ్యములు అంటే అర్థం ప్రకాశించున్నది అని అర్థం ఇప్పుడు గులాబీ ఉందనుకోండి మీరు గులాబీయే తీసుకోండి గులాబీలో ఒక సౌందర్యము శోభ ఆ శోభ ఆ సౌందర్యము అది గులాబీది కాదు ఈశ్వరుడు అని చెప్ప పుష్పములలో గులాబీ ఈశ్వరుడు విభూత ఇప్పుడు జ్యోతిర్మండలములు ఆకాశంలో ఉండే మండలాలన్నీ ప్రకాశిస్తాయి అంటే నక్షత్రాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి చంద్రుడు ప్రకాశిస్తాడు మేనస్ శుక్రుడు మార్స్ కుజుడు వీళ్ళందరూ ప్రకాశిస్తూ ఉంటారు నీ అందరికంటే అద్భుతంగా ప్రకాశించేది ఎవరు సూర్యుడు పొగలరు రాత్రి చంద్రుడు కాబట్టి అన్నీ ప్రకాశించే మండలములే అయినప్పటికీ సూర్యుడు చంద్రుడు విభూతి సూర్యుడు గురించి సోలార్ ఫిజిక్స్ లేకపోతే సూర్యుడు ఇంత దూరంలో అంత లడల్కున్నాడు ఇంత నిడివి ఉన్నాడు అని అలాగే మీరు లెక్కలన్నీ దానివల్ల విభూతి కాదది కానీ ఆ సూర్యుడిలో ఉండే మహిమ అది సూర్యుడిది కాదు ఈశ్వరుడి సో యథాదిత్యగతం తేజ జగద్భాస లేఖనం యంద్రమశియ్యాగ్నవు తత్తేజో విద్ధి మామకం ఇప్పుడు అగ్ని తేజస్సు అంటే వేడి వెలుతురు రెండు కలిసి దానికి తేజస్సు అని పేరు అదే అగ్ని అగ్ని తేజస్సు ఈ జడమైన మంత్రది కాదు ఆ జడమైన మంట యొక్క తేజస్సు కాదండి అది ఎవరి ఎవరి తేజస్సు అగ్నిదేవత యొక్క తేజస్సు ఒక రకంగా అగ్నిదేవత యొక్క తేజస్సు కూడా కాదండి ఈశ్వరుని యొక్క తేజస్సు ప్రత్యేదో వృద్ధి మామకం సో ప్రతి విభూతిని మీరు ఈశ్వరునితో కలపాలి ఈశ్వరునితో దాన్ని కలపలేదనుకోండి అది నామము రూపము నిత్య అసత్యమైపోతుంది గుళక్కి అభావం అయిపోతుంది నైవేలు ఉన్నాయి కానీ ఈశ్వరునితోటి దాని ముందు మీరు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించగలిగితే అప్పుడు అది దివ్యము అనబడుతుంది దీని దీని అభిప్రాయం ఏమిటంటే దివ్యాహ అనే పదవు యొక్క అభిప్రాయం ఏమిటంటే మీకు సంసారంలో ఎక్కడైనా ఒక విశేషం కనబడితే ఒక ఒక గొప్ప శోభ ఒక ఊర్జస్సు కనబడితే అది ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిది కాదు ఇది ఈశ్వరుడి ఇప్పుడు మిస్ యూనివర్స్ అన్నారు అనుకున్నాం యూనివర్స్ అంటే విశ్వసుందరి అంటే ఆవిడ చాలా సుందరి ఆమె ఏం సౌందర్యం ఉంటుంది కదా లేకపోతే వాళ్ళందరూ ఏం వ్యగమహాలయం కాదుగా విశ్వ సుందరి అని సైకిల్ ఇచ్చి ఆవిడికి బంగారు కిరీటం పెట్టి ఇవన్నీ చేశారంటే సౌందర్యవంతురాలు అయ్యి ఉంటుంది ఆ సౌందర్యము ఆమెది కాదు ఈశ్వరు ఒకడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడనుకోండి ఆ ప్రజ్ఞ వాడిది కాదు మిస్టర్ సోన్ సోది కాదు ఆ ప్రజ్ఞ అది ఈశ్వరుడు కాబట్టి సకలములైన విభూతులు అంటే విశేషములు ప్రత్యేకతలు గొప్పదనములు అన్నీ కూడా ఈ దేవుడికి సంబంధించినవే తప్ప ఈ సంసారానికి సంబంధించినవి కావు దివ్యాహ అంటే అర్థం అది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడైనా ఒక ప్రత్యేకత గొప్పదనం కనబడితే అది సంసారానికి చెందిన లేకపోతే ప్రపంచానికి చెందిన వైభవము ప్రపంచానికి చెందిన భోగము అని మీరు అనుకుంటే అది బంధహేతువు అగును అదే ప్రత్యేకత ప్రపంచంలో ప్రకటమవుతూ ఉన్నప్పటికీ ఈశ్వరునకు చెందినది అని తద్వారా మీరు ఈశ్వరుణ్ణి భావన చేయగలిగితే అదే ప్రత్యేకత అదే విశేషము దివ్యము అనబడుతుంది మనకి మోక్షం వైపు మనల్ని తీసుకుంటుంది కాబట్టి దివ్య శబ్దానికి దేవునకు చెందిన విశేషము వాస్తవంలో ఈ సృష్టిలో ఉండే ప్రత్యేకతలు విశేషములు అన్నీ కూడా ఈశ్వరునకు చెందినవి మాత్రమే అన్నీ కూడా ఇంకా అసలు వ్యక్తికి చెందినవి ఏది లేదు ధనవంతుని యొక్క ధనిత్వము ఈశ్వరుని యొక్క విభూతి బలవంతుని యొక్క బలము ఈశ్వరుని విభూతి పరిగెత్తి బాగా పరిగెత్తి వాడి యొక్క ఆ పరిగెత్తే చలన శక్తి ఈశ్వరుని యొక్క విభూతి ఏనుగుండే మహాబలము ఈశ్వరుని యొక్క విభూతి ఉదయించే సూర్యుని యొక్క సౌందర్యము ఈశ్వరుని యొక్క విభూతి విశ్వసుందరి యొక్క సోయగము ఈశ్వరుని యొక్క విభూతి సర్వము కూడా ఈశ్వరుని విభూతియే తప్ప సంసారం యొక్క ప్రత్యేకతని మనకు అనుకున్నారే పప్పులో కాలు ఎవడైనా క్రికెట్ బాగా ఆడుతున్నాడు అంటే ఈశ్వరుని విభూతి ఈశ్వరుని విభూతి అంటే యూఆర్ సేఫ్ ఈశ్వరుని విభూతి అనుకుండగా అరే వీడు బాగా ఆడుతున్నాడు రా వాడు వాడు యూస్లెస్ రా వీడు చాలా గొప్పగా ఆడుతున్నాడని మీరు అందరితో తాగిపోతే మీకు తత్వం తెలియలేదు ఈ బాగా ఆడుతున్నవాడు మళ్ళీ అవుట్ అయినప్పుడు అయ్యో అవుట్ అయ్యాడని మళ్ళీ వీళ్ళందరూ కలిసి దుఃఖపడాల్సి ఉంటుంది ఆత్మనో విభూతయక్చుమర్హసి యా ప్రథమా బహువచనం తాహ ద్వితీయ బహువచనం అలా మార్చుకోవాలి లేకపోతే విభూతయ అనకూడదు విభూతీ అని ఆలోచన ఉంటుంది కానీ మరి శ్లోకంలో విభూతీహం లేదుగా విభూతయ హాలు కాబట్టి యా తా వక్తుమర్హసి అయితే ఏం చెప్తున్నానంటే శంకరులు ఎలాంటివారంటే శబ్దమంది ఎందుకు ఎదుర్కొన్నా పుచ్చుకునే భాష్యాలు రాసినట్టుగా ఉంటుంది ఆయన పద్ధతి చూస్తే విభక్తి విభక్తి జ్ఞానము పాణిని సూత్రము సమాసము అన్నీ అలా కరెక్ట్గా పెట్టుకుంటారు వాటిల్లో తేడాలు చేయరు సంస్కృత భాష మీద వారు చూపించేటువంటి ఆ మక్కు సంస్కృతం గౌరవంగా వాళ్ళు సంతోషపడతారు అందుకోసం చెప్తున్నారు మిగతా వాళ్ళకి ఉంటే ఆయన అప్పుడప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటాడు యాభి ఆత్మనో మహాత్మ్య విస్తరై ఇమాన్ లోకాన్ ం వ్యాప్యతిష్టసి ఏ విభూతుల చేతనైతే నీవు ఏమిటంటే విభూతి పదానికి ఓ వి డెఫినేషన్ మళ్ళీ ఇస్తున్నారు ఆత్మహ అంటే నీ యొక్క విభూతుల చేత విభూతి అంటే ఏమిటి మాహాత్మ్య విస్తరై ఒక గొప్పదనము బాగా అధికముగా నుండుట అది విభూతి మాహాత్మ్య విస్తరై ఇప్పుడు ఎలాగంటే చిన్న దోమ ఉందనుకోండి ఎత్తి సరంత దోమందనుకోండి మీకది దోమ దోమనే అనిపించదు అదే మీరు కాకినాడ వచ్చినట్లయితే దోమల యొక్క విభూతి మీకు అనుభవం నాకు ఎలా గడిచిందంటే అప్పుడప్పుడు ఈ బొద్దింకలు ఎగురుతూ ఉంటాయి కొన్ని రెక్కలు ఉంటాయి వాడికి ఈ చిన్న చిన్న బొద్దింక పిల్లలు ఎదురు అంటే అడుగుతున్నాడు అలా ఇది బుద్దింక పిల్లలు ఎగురుతున్నాయంటే బొద్దింకలు కాదని ఇవ్వాలి దోమలు అనేది చేస్తారు సో విభూతి అయితే దోవల యొక్క విభూతి ఏ దోమ పడితే ఆ దోవలు విభూతనుకో కాకినాడ దోమే విభూతి మహాత్హా అవును మహాత్మ్య విస్తార అది పెద్దది దాని గొప్ప ధనము పెద్దదిగా ఉండాలి ఎక్కువగా కాబట్టి అలాగ ఎక్కడికక్కడ మీకు మహాత్మ్యం ఇప్పుడు చెట్టు ఉంది అనుకోండి మొలగ చెట్టు చూపించి విభూత నుంచి అది కూడా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కాదు అంత ఉన్నాడు కదా అంత దబ్బే అనలేదు కానీ ములగ చూపించి విభూతులు అన్నారనుకోండి కాబోస్ వరుకులు ఎవడైనా ఎక్కే కట్టే చెల్లబడతాడు విరిగిపోతుంది అది మొలగ చెట్టు విభూతి కాదు మర్రి చెట్టు విభూతి రావి చెట్టు విభూతి సో తులసి విభూతి మొక్కలన్నీ విభూతులు కావు తులసి విభూతి సో ఆ విధంగా పూసలన్నీ పూస అంటే గింజలు గింజలన్నీ విభూతి కాదు రుద్రాక్ష విభూతి ఎందుకంటే గింజ ఆరు మాసాలైతుంది పుచ్చిపోతుంది మీరు శనగ గింజలని ఎండబెట్టి ఆ శనగ గింజలకి చిన్న చిన్న చిల్లు చేసి చేర్చు జాగ్రత్తగా అది చిల్లు చేయొచ్చు తగిలిపోకుండా చిల్లులు చేసి మాల పెట్టుకుని మీరు జపను చేసుకోవచ్చు ఎందరోలేదు నామాని మహిమ కానీ గింజకి కాదు మహిమ సో జపం చేసుకోవచ్చు కానీ ఈ శనగ గింజల మాల పుచ్చిపోతుంది ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు పుచ్చిపోతుంది కేవలం అవుతుంది అదే రుద్రాక్ష గింజలు ఉన్నాయనుకోండి వీడు వీడి కొడుకు వీడి మనవుడు ముని మనవుడు దాకా జపను చేసినా అది ఏమవు అది ఏమవుతుంది ఆ గింజ అది థర్మనంట్ అది సంథింగ్ ఈజ్ వెరీ నేట్ ఈ పురుగులో దాని దోనికి రావు అది చెడిపోదు పుచ్చిపోదు కాబట్టి మీ భూతులు అందుకోసం రుద్రాక్ష మాట వీళ్ళు రుద్రాక్షకి ఆరు ముఖాలున్నా ఎనిమిది ముఖాలున్నా అని ఇవి ఉండవు అలాగా అలా ఖర్చుతో గీస్తారు ఎనిమిది ముఖాలు ఆరు ముఖాలు ఆరు ముఖాలు ఆ సంఖ్యలను అదంతా కూడా అసంబద్ధం లేని మాటలు రుద్రాక్ష యొక్క విషయం అయితే మీకు నేను చెప్పేశాను దాంతో రుద్రాక్ష పద్ధతి సరి అది దాని విశిష్టత అంతేకాదు పన్నెండు ముఖాలు ఉన్నాయి పదహారు ముఖాలున్నాయి అనేది లేవో చెప్తూ ఉంటాను ఇదంతా కూడా అసందర్భమైన విషయం ఎనీవే వీ ఎక్స్క్యూజ్ మై వీడియో సింకరసీ ఎనీవే సో మాహాత్మ్య విస్తరై చూడండి మీ హృదయం పెద్దదవ్వాలి మీలో ద కరుణ ప్రేమ అవి ఉండాలి పెద్ద మన వస్తుంటే మీరు గొప్పవాడు అవుతారు కానీ పెద్ద పెద్ద రుద్రాక్షలు మన వేస్తుంటే గొప్పవాళ్ళు అవుతారు వాటికి కూడా ఏదో విని నేను ఉండదని సుపరాము ఉండదని నేను అన్నాం కానీ రుద్రాక్ష పెద్దధనాన్ని బట్టి పెద్దవాడు అవ్వడు హృదయం పెద్దది అప్పుడు పెద్దవాడు అవుతాడు ఆత్మన మహాత్మ్య సో ఇప్పుడు ఈ దీపం చిన్న చిన్న దీపాలు ఉంటాయి కోడిగుడ్డు దీపం అని వాళ్ళమ్మా చిన్నప్పుడు చిన్న దీపం ఇదో దీపం ఈ దీపాలన్నిటికంటే చంద్రుడు పెద్ద దీపం గొప్ప దీపం సూర్యుడు ఇంకా గొప్ప దీపం కాబట్టి విభూతులు అలా ఉంటాయి మహాత్మ్య విష్టరై ఇమాన్ లోకాన్ని ం వ్యాప్యతిష్టసి నీవీ లోకములను వ్యాపించి నిలిచి ఉన్నావు తిష్టసి అంటే నిలిచి ఉన్నావు అంటే సర్వమునందు అంతర్యాములై ఉన్నావు త్యర్థ కథం విద్యామహం యోగిన్ స పరిచింతయన్ కువ చిసి భగవన్మయా విభూతి యొక్క ప్రయోజనాన్ని శ్రీ అర్జునుడు చాలా చక్కగా ఆ ప్రశ్నలో చొప్పిస్తున్నాడు నేను నిన్ను తెలుసుకోవాలి విద్యాం అంటే తెలుసుకోకుండా నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాననుకో అక్కడ కూడా నిన్ను తెలుసుకోవాలి ఎడానికి వెళ్తే అక్కడ కూడా తెలుసుకోవాలి సముద్ర తీరానికి వెళ్తే అక్కడ కూడా తెలుసుకోవాలి అడవికి వెళ్తే తెలుసుకోవాలి నగరానికి వెళ్తే తెలుసుకోవాలి పశువులను చూసేప్పుడు తెలుసుకోవాలి మనుషులను చూసేప్పుడు తెలుసుకోవాలి పక్షులను చూసేప్పుడు తెలుసుకోవాలి సో నేల మీద నేల చూసినప్పుడు తెలుసుకోవాలి ఆకాశం వైపు చూసినప్పుడు తెలుసుకోవాలి అన్ని సందర్భాలలో నిన్ను నేను తెలుసుకుంటూ ఉండాలి ఎల్లాగా నువ్వు చెప్పు అంటే అర్థం ఏంటి ఎటు చూసినా విభూతి కనపడాలా విభూతి కనపడిందంటే తెలుసుకున్నట్టే ఏడాదిలో ఉంటుండగా పక్షి కనపడితే వైఆర్సిస్ దొరికినట్టే అలాగే నిన్ను నేను ఎలా తెలుసుకోగలుగుతాను విభూతి ద్వారా చెప్పవలసింది తెలుసుకుని ఏం చేస్తావయా ఎటు చూసినా నీకో విభూతి కనపడిందనుకో అదిగో విభూతి అని తెలిసిందనుకో ఏం చేస్తావు అంతే కదేమి త్వం సదా పరి చింతయం ఎల్ల ఎల్లవేళలా పరి సదా ఎల్లవేళలా త్వం నిన్ను పరిచింత పరి అంటే అన్ని అన్ని చోట్ల సదా అంటే అన్ని కాలముల యందు పరి అంటే అన్ని దేశముల యందు త్వాం నిన్ను చింతయం మనం ఎలా చేస్తాం చూడండి పొగలు పొగలు ఇక్కడ నగరము నందు ఈ బిల్డింగ్ని చూశాము రాత్రి ఇంట్లో ఆ ఫోటో చూశాము మన మన జీవితాలు ఇలా ఉంటాయి వేరువేరు సమయాలలో వేరువేరు స్థానాలలో వేర్వేరు పదార్థములను నామరూపములను చూస్తూ ఉంటాం పొద్దున్న లేచేమండి ఏం చూసాం ఏం చూసాం నామరూపాలను చూసాం ఈ రోజు వెళ్ళారు ఇప్పుడేం చూశారు కొత్త కొత్త నామరూపాలను చూశారు మార్కెట్కి వెళ్ళారు ఇప్పుడేం చూశారు మళ్ళీ నామరూపాలను చూశారు రోజంతా తిరిగి తిరిగి సాయంకాలం అలసి ఇంటికి వచ్చి ఏం మళ్ళీ పొద్దున్న చూసిన నామరూపాలు మళ్ళీ చూశారు నడుగు వాల్చారు ఆకాశం కేసు చూశారు ఏం చూశారో నామరూపాలు చూశారు కింద నేల కేసు నామరూపాలు చూశారు అంటే ఏ వివిధ దేశములలో వివిధ కాలములలో భిన్న భిన్నములైన నామరూపములను తీసుక దీని పేరు సంసారం అలా ఉంటుంది సంసారం అంటారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది దేవుణ్ణి భావన చెయ్యాలంటే ఇప్పుడు బస్సు రైలో పట్టుకుని ఎక్కడికో పోవాలి ఓ దేశానికి పోవాలి ఆ దేశంలో మీరు బస్సు దిగేపడికి తలుపులు వేసేసి ఉంటారు దేవాలయం తలుపులు కాబట్టి ఏదో హోటల్లో ఏదో రూమ్ తీసుకుని అక్కడ దగ్గర పోయి మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం వచ్చేసి కాఫీ టిఫిన్ తిని వాళ్ళు తలుపులు చేరిచి సైడ్ ఇది అక్కడ చేరాలి ఆ చీరా చేరేపడికి పెద్ద ఉంటుంది అక్కడ ఆ ఉండాలి క్యూ లోపల తలుపులు వేసిస్తే మళ్ళీ మొన్నాడు పొద్దున్నే కాలం తర్వాత అక్కడ ఒక విగ్రహం ఉంటుంది అదే చూడాలి దేవుడు ఏమి దురదృష్టం ఒకే స్థానంలో ఒకే కాలంలో ఒకే రూపంలో దేవుడిని చూడాలని వీడు పెట్టుకుంటే వీడికి దేవుడు ఎప్పుడు దొరుకుతాడు మా మిత్రుడు ఒకటి ఉండేవాడు దేవుడికి ఆయనకి ఒక కాంట్రాక్టు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వేసవి కాలం పిల్లలకి సెలవులు ఉంటాయి నాకు కూడా కొంతకాలం హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి తిరుపతిలో సెలవుగా ఉంటుంది కనుక వేసవి కాలం దానికి బుక్ చేసేసుకుంటాడు ముందే వెంకటేశ్వర స్వామితో కాంట్రాక్ట్ హుందీలో కూడా వేసేది కూడా కాంట్రాక్ట్ సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నాడు కదా అని తక్కువ వేరేడు రోజు ఇంత తిప్పుడు కాంట్రాక్ట్ పెట్టేసుకుని వన్ పర్సెంట్ అది కూడా హుందీలో వేసేసి తక్కువ వస్తాడు వెంకటేశ్వర స్వామితో మనకెందుకు వచ్చినా కూడా ఆయనతో పెట్టుకోద్దు ఆయనకి కాంట్రాక్ట్ ప్రకారం రోజుకి ఐదు రూపాయలు అనుకుంటే ఐదు మూడు పెట్టుకుని చేసి పదిహేను వందలు వేసేసి వచ్చాడు కాంట్రాక్ట్ మళ్ళీ మళ్ళీ ఆ వేసవ కాలం వచ్చేదాకా మళ్ళీ దేవుడి మాట నువ్వెత్త నేను ఎత్తాను ఇది ఆ రకంగా ముందు అంతవరకు బాగా వేడు సంవత్సరాలకు ఒకసారి దేవుడిని స్పదిస్తున్నాడు ఆయనకి అది సరిపడింది కానీ అర్జునుడికి అది సరిపడదు అర్జునుడికి ఏమిటి మాం సదా పది చింత సదా అన్ని కాలములై ఉంది ఆయా కాలముల ఎందు కాదు సర్వకాలముల ఎందు పది అన్ని దేశముల ఎందు ఆయా స్థానముల ఎందు కాదు పది వాం చింతయని నిన్ను భావను చేస్తు ఆయా నామరూపాలని కాదు నిన్ను భావన చేస్తూ ఇదో ఈ జట్టు ఇది పుట్ట ఇది రోడ్డు ఈ బస్సు అనో నిన్ను భావన చేస్తూ అంటే సకల దేశముల ఎందు సకల కాలముల ఎందు సకల పదార్థముల ఎందు ఈశ్వరుణ్ణి భావన చేయుత అనే దిశగా ఈ విభూతి మనల్ని నడిపించగలుగుతుంది అందుకోసం నేను అడుగుతున్నా నిన్ను నేను ఎలా తెలుసుకోవాలి సో ఐ కెన్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ అపాన్ యూ ఇప్పుడు కూడా స్వామి వివేకానంద అనేవారు హ్యాండ్స్ టు వర్క్ హార్ట్స్ టు గాడ్ ఇప్పుడు మీరు పని చేయాలనుకోండి నేను దేవుడి పని చేస్తాను దేవుడి పని అంటే ఏం చేస్తాను దేవుడి పని అంటే ఏం చేస్తారు ఇప్పుడు మీరు వెళ్ళి భోజనం పెట్టేదాకా దేవుడికి భోజనం ఉండదు మీరు వెళ్ళి నీళ్లు పోసేదాకా దేవుడికి స్నానం ఉండదు అంటే దేవుడు అంటే మంచం పడ్డ ఒక అనారోగ్యవంతుడి కింద ఏమన్నా అదే పద్ధతి దేవుడికి చేస్తారు దేవుడికి మీరు చేసి దేవుండదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ది పాయింట్ ఈజ్ సో దే ఈశ్వరుణ్ణి సర్వకాలముల ఎందు సర్వ తద్వారా మనస్సు ఈశ్వరాకారము అవుతా తద్వారా మనం సంసార బంధం నుంచి వింపుతులమవుతాం ఇందుకోసం దట్ ఈస్ ది పాయింట్ కాబట్టి దేవాలయాదులు కూడా శ్రీ స్వామి వివేకానంద విభూతి యోగం అనేది చాలా ఉన్నత స్థాయికి చెందిన విచారము వెరీ ప్రిలిమినరీ స్టేజ్ అని చెప్పాడు ఇదో ఒక దేవాలయంలో ఒక స్థానంలో ఒక రూపంలో ఒక కాలంలో దేవుణ్ణి దర్శించుతా అన్నది ఇట్స్ ద ప్రిలిమినరీ స్టేట్ ప్రిలిమినరీ అని పేరు పెట్టాడు ఆయన పేరు అదే ఆ వర్ణన అయింది సో అక్కడ మొదలుపెట్టి మనం విభూతి యోగంలోకి వెళ్తే ం సదా పరిచింతయం అనే స్థితికి చేరుకుంటాము భాష్యకార్లు ఏమంటారో చూద్దాము కథమిటి కథం విద్యా విజానీయాం విద్యా లర్భదే అవును కాదు సో ఆశీర్లింగులో ఉత్తమ పురుష ఏకవచనం విద్యాత్ విద్యాస్తాం విద్యాసు విద్యా విద్యాస్తం విద్యాస్తా విద్యాసం ఓహో అది అది ఆశీర్లింగం అది విధిలింగు విద్యా విద్యాతాం విద్యు విద్యా విద్యాతం విద్యాత విద్యాం విద్యా విద్యా విధిలింగ్ సో ఏ విధంగా నిన్ను నేను తెలుసుకుంటాను అహం అహం అంటే నేను హే న్ యోగము గలవాదా అనే సంబోధనం మీకు యోగములకు విభూతికి తేడా చెప్పాను వన్ ఇన్ మెనీ అది విభూతి మెనీ ఇన్ వన్ అది యోగం కాబట్టి సర్వము ఒకదానిలో విలీనం అయిపోతే అది సత్వము అది యోగము కలయి కాదు ఒకటి అనేకముగా ప్రకాశిస్తే అది విభూతి కాబట్టి ఇటు విభూతీనియమే గలదు సర్వమును సర్వము రూపముగా ప్రకటించుట అనే విభూతీనియందేగలదు సర్వమును తనలో ఆయా నామరూపములన్నింటినీ చెరిపి ఒకే తత్వము విలీనము చేసుకుంటుట అనే యోగము ఈశ్వరు గలదు ఇప్పుడు బంగారం ఉందనుకోండి వంద ఆభరణాలుగా అదే ప్రకటన మళ్ళీ కరిగించేసినప్పుడు ఆ వంద ఆభరణాలని తనలో అదే కల్పేస్తుంది అలా కలిపేసుకోవడం యోగం అలా ఆభరణాలుగా ప్రకటమవ్వడం విభూతి సో అదేవిధంగా ఈశ్వరుని ఎందు ఆ యోగము ఆ విభూతి గలదు నీవు యోగము గలవాడవు కాబట్టి నీవు కూడా అలా ప్రకటిస్తావు అని సంబోధనహే యోగిని లేకపోతే ఇక్కడ వెళ్ళంకున్నవాడు యోగ సమ్యక్ దర్శనం అస్స అస్తి ఇది తత్సంబుద్ధి అంటే నామరూపాత్మకమైన జగత్తును దర్శిస్తూ ఉన్నా వాట ఆ జగత్తున కూడా ఒకే పరమాత్మతత్వాన్ని తెలిసిన వాడు యోగి అటువంటి జ్ఞాని జ్ఞానికి ఈశ్వరుడికి అభేదం శ్రీకృష్ణుడు జ్ఞానము ఆచార్యుడు కదా గురువు కదా కాబట్టి హే యోగిన్ అంటే హే జ్ఞానిన్ హే జ్ఞాని అని జ్ఞానము బలవాడ దా పరిచితయన్ మన అర్థం పూజ కేశు కేశు భావు చిసి ధ్యేసి భగవన్మయా హే భగవన్ రెండో రెండో పాదం రెండో పాదం కాదు రెండో లైన్ సో హే ఈశ్వర హే భగవన్ భగవన్ అనే పదానికి మీకు అర్థం చెప్పాను సో షద్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవానుడు దాన్నే శంకరుడు షణ్మత స్థాపనాచార్యులు అంటే అది అర్థం కూడా మీకు చెప్పాను అయితే దాంట్లో ఒక అంశం నేను కంప్లీట్ చేయలేదు అది జాప్గా స్టడీ చేసి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు షద్గుణములు అంటే షణ్మతములు షడ్గుణములు అంటే ఏమిటి సో జ్ఞాన వైరాగ్య సో ఐశ్వర భావ యశ్రీ వీర్యం ఇవి సద్గుణములు వీటిని ఆ షణ్మతాలకి సరిపడతాయి వీర్యమంటే సకల జగత్తును పాలించుట సూర్యుడు జ్ఞానం అన్నది ఈ షణ్మతాలలో జ్ఞానాంశము ఒకదానికి ఉంటుంది సో షణ్మతములంటే ఏమిటి గణపతి సూర్యుడు శైవము శైవము అంటే శక్తికి సంబంధించింది పోది వీర్యం శక్తి అవ్వచ్చు లేకపోతే ఈశ్వర భావము శక్తి ఈశ్వర భావము అది శాక్తే శక్తి సో ఆ ఈ ఆరు గుణాలకి ఆరు సరిపడ జ్ఞానముందనుకోండి అది జ్ఞానము కానీ వైరాగ్యం కానీ గణపతి మీరు ఆరు సరిపెట్టుకోవాలి మ్యాచింగ్ ఎప్పుడైనా మ్యాచింగ్ చేశారా ఐదు మార్పులు చేయండి మ్యాచింగ్ చేయండి ఊరికే అన్ని నా చేత చేయించడం కాదు మీరు కూడా లేనివ్వండి ఏదో కూర్చుని చేయబడ్డే చేస్తారు ఇప్పటికే కొన్ని చేసేసారు కదా ఈ మ్యాచింగ్ అనేది ఐదు ఉంటాయి ఇటు ఐదో ఇటో ఐదు ఉంటాయి రెండో మూడో కల్పిస్తే మిగతా కలిసిపోతాయండి నేను రెండో మూడో కలిపారు కదా ఇప్పుడు కాబట్టి వీళ్ళు కలిసిపోతాయి శివుడు వైరాగ్యం పెట్టుకోండి శైవం కూడా ఉంటుందంట వైరాగ్యం పెట్టుకోండి శివుడికి జ్ఞాన వైరాగ్య యో శైవ షణ్ణాం భగ ఇతర శివుని వైరాగ్యాన్ని పెట్టుకోండి సూర్యుని శక్తిని ఒకదానికి సూర్యు శక్తినేమో ఈశ్వర భావానికి సూర్యుని వీర్యానికి పెట్టుకోండి ప్రాణశక్తి అని ఆయన సో గణపతి మిగిలేడు శివుడు విష్ణువు అలా మిగులుంటారు అంబిక అంబిక శక్తి సో ఇది షణ్మత స్థాపన ఉంటాయి అంతేగాని ఆరు మతాలు పెట్టి ఆరు గురువుని పెట్టి ఆరు పీఠాలు పెట్టి మీరందరూ మీ మతాలను చూసుకుంటూ వాళ్ళతో ఒకరు దెబ్బలాడుకుంటూ తెచ్చుకుంటూ కూర్చోండి దానికి అది పెట్టింది ఆరు మతాలు ఆయన పెట్టేస్తే రెండు మతాలు దెబ్బలాట్లే ఎక్కువైపోయి సమాజం గలాభ అయిపోతుంటే ఆరు మతాలు పెట్టేస్తే ఇంకా ఏదో ఎవరో అన్నారు షణ్మత స్థాపనాచార్య ఇట్ అస్ టక్ సో వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఈ సమస్య ఎందుకు వస్తాయంటే శంకరాచార్యుల కథ చదువుతారు తప్ప శంకర భాష్యాలు చదవకపోవడం వల్ల వస్తాయి ఇటువంటి సమస్యలు అన్ని కూడా ఇప్పుడు ఆయన ఇప్పుడు నెహ్రూ గారి స్టోరీ ఆయన ఎక్కడు పుట్టారు ఎక్కడ ఎంతకాలం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఎప్పుడు పరమపదించారు అని నెహ్రూ గారి జీవితం అంతా చదువుతారు తప్ప డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఆయన పుస్తకం పట్రాశారు అది చదవడం డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివితే తెలుస్తుంది పండిట్ నెహ్రూ ఎందుకు అన్నారో అప్పుడు తెలుస్తుంది పండిట్ నెహ్రూ ఆయన పండిట్ ఆయన గొప్ప విద్వాంసుడు ఆయన ఆయన పేరు సార్థక నామధేవుడు అందుకోసం ఆయన పండిట్ అన్నాడు కాబట్టి ఆయన హిస్టరీ చదివితే ఏం తెలుస్తుంది హిస్టరీ ఈజ్ డ్రీమ్ దాంట్లో సారం ఉండదు వస్తువు ఏ వస్తు భావములోంటే వస్తువులు ఏ ఏ నిన్ను నేను ధ్యానము చేయవలేను చింతొసి ధ్యానం చేయడం అంటే మళ్ళీ ఇలా ఉంటారుగా కూర్చోవడం నడువు అలాగక్కర్లా ఒక వస్తువు చూసిన వెంటనే దాని ఎందు పరమేశ్వరుణ్ణి చింతట చేయుట ఆ ధ్యానే ధ్య చింతయా అది కాని అష్టాధ్యాయుతపా అంచేతనే చింతోషి అంటే ధ్యేయోసి అని దాచి భగవన్మయాచేతనే అశ్వత్థ వృక్షాన్ని చూసిన వెంటనే అసలు రావి చెట్టు చూసిన వెంటనే ఈశ్వరుని యొక్క భావన కలగాలి తులసి మొక్కలు చూసిన వెంటనే ఈశ్వరుడు యొక్క భావన కలగాలి దురదృష్టం ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎలా తయారవుతుందంటే ఇప్పుడు ఒక మీకు దేవుడి భావన ఎప్పుడొస్తుంది మీకు ఫలానా కోరిక కలిగిన దేవుడి భావన వస్తుంది ఇప్పుడు ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి ఇట్టకు మన విఘ్నేశ్వరుడు గుర్తుకొస్తాడు ఏమండి బిజినెస్లో ఏదైనా పెట్టుబడి పెడుతున్నారనుకోండి ఇట్టకు మన లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది కులాన్ని హై అంశించి పరీక్షలు పంపిస్తున్నారనుకోండి సరస్వతి గుర్తుకొస్తుంది లేకపోతే ఏదో బిజినెస్లో ఏదో కోరికలు ఉన్నాయనుకోండి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు ఇట్స్ నాట్ లైక్ దాట్ లక్ష్మణుడు ఇది వే అది ఎప్పుడు సంసారం అయిపోలేదు అలా ఉండకూడదు అది నాకు ఇది వే మీ కోరిక చెప్పండి మేము దేవుణ్ణి చెప్తామన్నట్టుగా ఉండకూడదు అది సంసారం అయిపోతుంది ఎలా ఉండాలంటే ఈ అశ్వత్థ వృక్షం చూసిన వెంటనే ఈశ్వరుడు నదిని చూసిన వెంటనే ఈశ్వరుడు శిశువుని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు గులాబీని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు అలాగా ఆ విభూతి భావాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి మనస్సుకు తర్ఫీని ఇచ్చి అలా డెవలప్ చేసుకోవాలి చేసుకుంటే మీకు రోజంతా కూడా చాలా భాగం రోజులో చాలా భాగం మీరు ఈశ్వర భావంతో ఉండిపోగలుగుతారు దానివల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు కూడా తగ్గుతాయి ఇప్పుడు లేకపోతే అసలు ఇప్పుడు సంస్కృతం బాగా చదువుకున్న వాడు ఎవడో కనబడ్డాడు అనుకోండి ఈ సంస్కృతం చదువుకున్న వాడికి ఉన్న ఏంటంటే వీడు తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరికి సంస్కృతం రాకూడదు అది ఎలా వీడికి సంస్కృతం వచ్చిన వాడిని చూస్తే అసూయ అలా ఉండకూడదు సంస్కృతం వచ్చిన వాడిని చూస్తే ఆనందం కలగాలి ముఖం నిప్పారు అలా ఆనందం తింటే వేదాంతం ఎవరైనా చెప్పుకు చదువుకుంటున్నా చదువుతున్నారనుకోండి సంతోషం కలగాలి ఎవరైనా వేదాంత పాఠం చెప్తున్నారనుకోండి అబ్బా ఏం అంత మంచి పని చేస్తున్నావు అని ఆనందం కలగాలి అంతేగాని ఆ వీళ్ళ ముఖం వీళ్ళేం పాఠం చెప్తారు పాఠం ఉంటే మేమే చెప్పాలన్నట్టుగా ఉండకూడదు ఆ విధంగా విభూ ఈశ్వరుని యొక్క విభూతుని మీరు దర్శించడం ప్రారంభిస్తే అసూయ అనే గుణము మీ నుంచి దూరంగా వేయమే దూరంగా పోతుంది రాగద్వేషాలు అవతలకి పోతాయి శత్రువులు మిత్రులు ఎవరు ఉండదు విభూతులే ఉంటాయి వాడు మమ్మీ చెందుతున్నా వాడు విభూతైతే విభూతే ఇప్పుడు ఓ పండితుడు కోప్పడ్డాడు అనుకోండి ఎప్పుడైనా మళ్ళా ఆయన కొప్పడితే కోప్పడ్డాడు ఆయనలో ఒక పాండిత్యం అనే విభూతి ఉంది కదా సుశల ఆ విభూతి మిమ్మల్ని అహంకారం నుంచి పైకి తీసుకెళ్తుంది కాబట్టి ఈశ్వరుణ్ణి వేరువేరు భావముల ఎందు విభూతి రూపంగా దర్శించటం అనేది అదే సామాన్యమైన విషయం కాదు అది మనస్సుకి గొప్ప శుద్ధిని కలిగించి మనం నిరంతరంగా ఈశ్వర భావనలో చిత్తాన్ని నిలబెట్టడానికి చాలా గొప్పగా నిరంతరంగా చిత్తంలో పెట్టుకుంటే స్ట్రెస్ పెరిగిపోయి రోగాలు వస్తాయి ఈశ్వరుణ్ణి నిరంతరంగా హృదయంలో ఈశ్వరుణ్ణి పెట్టుకుంటే మీకు ఒకవేళ వయస్సు మళ్ళినా కూడా రోగాలు కూడా దగ్గరికి అంత గమ్ము రావు ఇంకా సరే దేహం అన్న తర్వాత రోగము రాక తప్పదు ప్రారంభావము అనుభవించక తప్పదు అన్న పరిస్థితిలో కూడా ఆ అనుభవం కూడా మరింత దుఃఖాన్ని ఇవ్వదు తక్కువ దుఃఖాన్ని హృదయంలో ఈశ్వరుణ్ణి పెట్టుకోగలగడము అది పెద్ద భరోసాగా మనిషికి బలం మనస్సుకి బలం మనోబలమే బలం అనేది ఆ బలము కలుగుతుంది ఈ విభూతి విషయం మళ్ళీ రేపు ప్రస్తావన చేద్దాము ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణా పూర్ణముద్యతే